కీర్తన యాఫై మూడు తోటకూర దొంగలాల తొయ్యలు లాల నాటకపుయి మోహము నమ్ము నెట్టవచ్చును తోటకూర దొంగలాల తొయ్యలు లాల నాటకపుమి మోహము నమ్మ నెట్టవచ్చును పాప పుణ్యపు బంధాల పాలు చేసి జీవులను చూపులనే భ్రమయించే శుద్ధులు మీవి దాపుదండై స్త్రీ విభుడు తానే కాచగాక ఏ పునరిత్త వారి మీరెంతెంత సేయరు కీడు మేలనే ఉరుల కీలించి మనుజుల పాడితోనే ఎంచటి బాబుము మీది ఈడేరించి నా గురుడు ఇందిరేషు చూపెగాక ఎడనే వృత్తవారి మీరెంత సేయరు చావు పుట్టుగుల నటి సముద్రాల జీవులను విసిగించే చిత్తము మీకు శ్రీ వెంకటనాథుడే చేపట్టె మమ్మేలెగాక వేవేగన పేదల పేదలచేబెట్టి ఇంతగొనరు